ఆకాశము మేఘరహితమై వినిర్మలముగా ఉండునప్పుడు చంద్రుని ఎందు కదలిక లేదని తెలియదు తెలియగలదు లేదా మేఘమును చేరి చూచినచ్చో చంద్రునియందు చలనము లేదని తెలియగలదు అంటే ఆత్మ చంద్రుని వలె చలనరహితమై ఉండ మేఘ కదలికలు చంద్రునియందు ఆరోపించబడినట్లు ఇంద్రియ చలనములు ఆత్మయందు ఆరోపించబడుచున్నది అంటే ఆరోపితమే గాని సద్వస్తువు కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పటికప్పుడు విచారణ విచక్షణ చేసినప్పుడు ఇది ఆరోపితమా అధిష్టానమా పరమా మూడు ఉంటాయండి ఎప్పుడు ఒకే చోటు ఉంటాయి ఇది ఆరోపితంగా చూస్తున్నావా అధిష్టానంగా చూస్తున్నావా పరం అనే నిర్ణయంతో ఉన్నావా పరం అనేది ఎప్పుడు నిర్ణయం ఇది గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఏం చూపు రూపు ఏం ఉండవు అక్కడ చూపు రూపు మనస్సులు ఉండవు అక్కడ అక్కడ లేదు ద్విపుటీ లేదు పరంలో ద్విపుటి రహితం ఈ అధిష్టానం త్రిపుటి రహితం ఇది గుర్తుపెట్టుకోవాలి త్రిపుటిని దాటితేనేమో అధిష్టానం ద్విపుటిని దాటితేనేమో పరం ఎప్పుడు నువ్వు ఏది విచారణ చే జ్ఞాన మార్గంలో ఆరోపితాన్ని ఆశ్రయించి విచారణ చేసేవా అధిష్టానాన్ని ఆశ్రయించి విచారణ చేసేవా పరమనే నిర్ణయంతో విచారణ చేసేవా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పరమనే నిర్ణయంతో విచారణ చేసేవనుకోండి అది కైవల్యం అది జన్మరాహిత్యం అది మోక్షం చిట్ట చివర చెప్పినటువంటి మోక్ష సన్యాస యోగంలో ఈ పరమ యొక్క నిర్ణయం ముందు చెప్పినటువంటి జ్ఞాన షట్టం ఆ ఐదు షట్ట ఐదు మార్గ ఐదు యోగాలలో ఈ అతీత నిర్ణయం అంతా ఉంటుంది ఈ అధిష్టాన నిర్ణయం అంతా ఉంటుంది అక్షర పర బ్రహ్మ యోగం నుంచి అధిష్టాన నిర్ణయం అంతా ఉంటుంది దానికంటే ముందు ఆరోపితాన్ని నిరసించేటటువంటి కర్మశక్కం భక్తి చట్టం అంతా ఉంటుంది ఇది భగవద్గీతను అధ్యయనం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి అక్కడ బలపరుస్తున్నాడన్న దృష్టితోచకూడదు అయన కర్మనే బలపరిచేడు కదండి కర్మయోగంలో అంటాడు తప్పు కదా అయ్యా కర్మను ఎక్కడ బలపరచేడు దృష్టిలోపం అటా బలపరచలేదు పరమాత్మ బోధించేటప్పుడు చక్కగానే బోధించాడు అందుకే సాంఖ్య యోగాన్ని సరిగ్గా చదవటం రాని వాళ్ళకి మిగిలిన యోగాలన్నీ పీస్ఫుల్గా చదువుతారు అనమాట అక్కడో వాక్యం అక్కడో వాక్యం అక్కడో శ్లోకం చదివేటప్పటికీ ఆ సూత్రబద్ధత తెలియదు అనమాట తెలియకపోయినప్పటికీ ఏ లక్ష్యంతో చెప్పాడనే నిర్ణయం పక్కకపోతుంది కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదా అజన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోచ కర్మణి అన్నాడు కదండి ఎవరలేదని ఎవరు అన్నారు ఇప్పుడు కర్మతో సంగత్వాన్ని పొందకని చెప్పాడు కదా కర్తతో సంగత్వాన్ని పొందొద్దని చెప్పాడు కదా భోక్తగా ఉండొద్దని చెప్పాడు కదా అది సంగత్వం అంటే కర్మతో సంగత్వం అంటే అర్థం ఏమిటి నేనే కర్త నేనే భోక్త అనుకోమా కదా బాబు సకల సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు కదా అనంత విశ్వానికి ఆధారంగా ఉన్న పరమాత్మ గదా, పరబ్రహ్మము కదా పరాత్పరము గదా, అది కదా సత్తు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పని చెయ్యి నీ పిల్లవాడిని పెంచావు నీ పిల్లవాడిని పెంచలేదమ్మా బాలగోపాలుని పెంచావు అమ్మవారి నీ అమ్మాయి అమ్మాయిని పెంచావు నీ అమ్మాయిని పెంచరా బాలాత్రిపుర సుందరిని పెంచావు ఇలా భావన చెయ్యి అంతేగాని మా అమ్మాయిని పెంచానండి మా అమ్మాయిని అమెరికా పంపించానండి ఓరినీ గోడపాడు అమెరికా కాకపోతే ఆఫ్రికా పంపించుకో అంతా భూమండలం ఓటే కదా ఏముంది అక్కడ దాని గురించి పెద్దగా బుర్ర వదలకొట్టుకుని మనం విశేషంగా ఆలోచించాల్సినంత పని లేదు ఇలాగా కర్మసంగత్వాన్ని పొందకూడదు ఇది వచ్చింది చిక్కు ఇందులోకి వచ్చేసేప్పుడు ఏమైపోయావు భ్రమజన్య జ్ఞానం వచ్చేసి భ్రమ కాస్తా పోయి భ్రమ ప్రమ వీటి బాగా గుర్తుపెట్టు చదవ ఇప్పుడుతో పంతొమ్మిదో శ్లోకం పూర్తయిందండి ఇరవయో శ్లోకం చదవమంటారా రేపు ఇప్పుడు సమయం అయిపోయిందిగా తర్వాత బాలాలు అందరు వెయిట్ చేస్తుంటారు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరినమిదర్ణము దచ్చతే ఊర్ణస్ ఊర్ణమాదాయర్ణమేవాశిష శాంతిశాంతిశాహరి శ్రీగరుభ్యో నమరి